కీర్తన మూడు వందల అరవై నీవు వెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలే నావశమా తెలియ నారాయణ నీటిలో నానొక బొగ్గ నిమిషములోన పుట్టి కోటీ చేసినట్లుండు పాటించి ఎందే అడగ ప్రకృతియో బ్రహ్మము ఏటిదో వీని అర్ధమిరిగించవయ్యా ఆకస నన్నొక గాలి అట్టే మ్రోయుచు మ్రోయుచుపొడమి లోకము సేయ విసరులోనే మై కొని ఎందే అడగమాయో సత్యము ఈ అర్ధము మాకిరిగించవయ్యా భూమిలోన మలకలు పుట్టుచు శ్రీ వాములై వెలయు చేసే వారికి ఆ ముక ఎందే అసత్తో ఇది సత్తో ఏమో ఈ అర్ధము మా